వైషు ప్రేమల దేవ కృపల తండ్రి దేవా ప్రభ నీకే లెక్కడైన వంధన ప్రభా కృతజ్ఞతలు సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే వందనాలు ప్రభా దేవా నీకే వందన ప్రభ దేవా ప్రభ దీవారభ యొక్క రెక్కల కింద ప్రభా మమ్మల్ని దాచి కాపాడిన గొప్ప నీకే వందనాల తండ్రి దేవ మమ్మల్ని రక్షించుకునేందుకు నీకు వందనాలు దేవా యసు ప్రభాలో ఉన్న ప్రతి పాపాన్ని శాపాన్ని యేసుక్రీస్తుంది ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా దేవాభ మరి ప్రతిదీ కూడా ప్రభా మేము నూతనంగా మారాల మార్చి మమ్మల్ని ముందు నడిపించమని ప్రార్థిస్తాం దేవాభ మరి పని మమ్మల్ని దేవులకి నడిపించమని ప్రార్థిస్తాం మరి యొక్క నాని బిడ్డలుంటే కూడా ప్రభాని యొక్క కృపల భద్రపరచుకోం ప్రభా ప్రతి బిడ్డలు కూడా ప్రభాని యొక్క దేవాయించు ప్రభా ప్రతి వారం గొడవ ప్రభా దీవించండి ఆశంసండి వాళ్ళ సేవ జీవితాన్ని పరిభరితాన్ని దండి ప్రభా అనేకులకు మీ యొక్క సత్యని ప్రకటించడానికి ప్రభావిత గొడవ యొక్క వెలుగుని ప్రకటించాల ప్రభా మేము వెలిగింపబడాలి ప్రభావితండి దేవాయప్రభ ప్రతి దేశాల మధ్య శాంతి ఐక్యత దయచేయండి ప్రభా ప్రతి వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించడం తండ్రి పాఠం ద్వారా ప్రభా మీరు మైమ పొందండి వాక్యం మాతో మాట్లాడండి దేవాయచ ప్రభా ఆ మీరు తోడని నడిపిస్తారని ఈ యొక్క పరిశుద్ధ పచ్చితం అందరిని నడిపించమని ప్రార్థిస్తూ యేసు కృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి భు నీవే నా దేవుడ స్థుతించేదన్న యేసు ప్రభు నీవేనా ప్రభుడో కీర్తించేదన్ యేసు ప్రభు నీవే నా దేవుడవు స్థుతించదన్న ప్రభు నీవే నా ప్రభుడవో కీర్తించేదన్న నీవే ఈ సృష్టికర్తవో నీవే ఆరాధ్య దైవో నీవే ఈ సృష్టికర్తవో నివే ఆరాధ్య దైవో నివేలా నన్ను నిర్మితివీ స్తుంచేదన్ నివేలా నన్ను నిర్మితివీ స్తుంచేదన్ విసు ప్రభు నీవే నా దేవుడవు స్తుతించేదన్ కేసు ప్రభు నీవే నా ప్రభుడవు కీర్తించేదన్న నీ పాపినై ఉండగా నన్ను ప్రేమించి తివి పాప నై ఉండగా నన్ను ప్రేమించితీ నీవే నా కై ప్రాణము పెట్టెతీవిలు నీవే నా కై ప్రాణము పెట్టి సిలవలు భు నీవేనా దేవుడవు స్తుంచేదన్ ఏసు ప్రభు నీవేన ప్రభుడవ కీర్తించేదన్ నీనా పవిత్రుడన నీవే పవిత్రుడవో నేన పవిత్రుడను నీవే పవిత్రుడవో నీరక్తమే నన్ను శుద్ధిని చేసిన్ ఈ నిరక్తమే నన్ను శుద్ధిని చేసిన్ ఈ భు నీవే నా దేవుడవు స్దన్ ఏసు ప్రభు నీవే నా ప్రాభుడో కీర్తించేదన్ ఆత్మాభిషేకమును నీవే నా కీర్చితివీ ఆత్మాభిషేకమును నీవే నాకీచితీ నీ శక్తితో సాతాను నే దూరితనో ఎల్లప్పుడు నీ శక్తితో సాతాను నే ఎల్లప్పుడూ ఏసుప్రభు నీవే నా దేవుడవు స్తుంచేదన్న ఏసు ప్రభు నీవే నా ప్రభువు కీర్తించేదన్న శోధనలే కలిగిన వేదనలే కలిగిన శోధనలే కలిగిన వేదనలే కలిగిన నీవే నాకు కాపాడి ఉండగా భయపడను ఇళ్ళలో నీవే నాకు KAPARI VAI UNADAKAH BAYA PADANU HILLALO EESHU PRABHU NIVENA DEVU ODAVU STUTHINCHEDAN EESHU PRABHU NIVENA PRABHU ODAVU KIRTHINCHEDAN చికట్ల నన్ను ముసిరేనా కెరటాలు క్రుంగదিসినా చికట్ల నన్ను ముసిరేనా కెరటాలు క్రుంగదিসినా నీ వినకు నిత్యాశ్రయా దుర్గమూ నే జడియన్ నీవే నాకు నిత్యాశ్రయా దుర్గము నేజడియన్ యేసు ప్రభు నీవే నా దేవుడవు స్థుతించేదన్న యేసు ప్రభు నీవే నా ప్రభూడవు కీర్తించేదన్ని ఏసూనే ప్రేమింతు నో ఏనే సేవింతు నో ఏసూనే నా జీవితం అర్పిన్తో నీ సేవకై వెనుదిరుగన్ నా జీవితం అర్పిన్తో నీ సేవకై వెనుదిరుగన్ కేసు ప్రభు నీవే నా దేవుడవు స్తుంచేదన్న యేసు ప్రభు ప్రభుడూ కీర్తించేదం దైవజనులు కావాలి దైవజనులు కావాలి కావాలి ప్రభు సేవకు పరుగులేదువారు ప్రభు ప్రాణమిచ్చేవారు ప్రభు సేవకు పరుగులేదువారు కోసం ప్రాణమిచ్చేవారు దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి నశించు నశించుపోవు ఆత్మల కొరకు కన్నీరు కాచడి వారు నశించిపోవు లోకము కొరకు కన్నీరు కాచడి పడిపోయిన ప్రాకారము కట్టగోరు నెహమ్యాలు తన ప్రజల పాపాలకై విలపించు సమయేలు పడిపోయిన ప్రాకారము కట్టగోరు నహిమ్యాలు తన ప్రజల పాపాలకై విలపింతు సమయేలు దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రాణమించేవారు ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రాణమించేవారు విశ్వాస సంపూర్ణతకై ప్రార్థనతో పోరాడువారు విశ్వాసుల సంపూర్ణతకై ప్రార్థనలో పోరాడువారు ఎఫ్రాము వంటి యోధులు కావాలి లేవాలి ఎఫ్రాము వంటి యోధులు కావాలి లేవాలి ఆత్మల బారుము కలవారు లే కావాలి లేవాలి ఆత్మల బారుము కలవారు లేవాలి కావాలి దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రాణమిచ్చేవారు ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రాణమిచ్చేవారు పోతెంతో విస్తారము పోసేడి పనివారు పోతేంతో విస్తారము పోసిడి పనివారు కొద్దువాయేను పొలములో పని చేయుటకు వస్తావా నీవు వస్తావా పొలములో పని చేయుటకు వస్తావా నీవు వస్తావా నీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది నీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రభు పిలుపుని వినిన వెంటనే వలలు విడిచి వెంబడించిన పేతురు వంటి శిష్యులు కావాలి లేవాలి ప్రభు పిలువును వినిన వెంటనే వలలు విడిచి వెంబడించినా పేతురు వంటి శిష్యులు కావాలి లేవాలి ఎలిషా వంటి వారు కావాలి లేవాలి ఎలిషా వంటి వారు కావాలి లేవాలి దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రాణమిచ్చేవారు ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రాణమిచ్చేవారు దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి స్తోత్రం పరిశుభ్రమే మన రజానికి వందనాల తండ్రి ఏ రజానికి స్తోత్రం దేవ ఏసు కృష్ణ రజానికి వందనాల మరి ఇక్కడ నిన్న ఆమునిద్దరు ముగ్గురు అక్కడ మీరు ఉంటున్నారు దేవా దివా మా మందలమే దిగండి దేవా మా కొరకును భూమికి వచ్చిన మా కష్టాలు మా రోగాలు మా పాపాలు ముఖ్యంగా మా నరక శిక్షణ శిలో భరించిన దేవా అందును బట్టి నీకు వందనాలు తండ్రి దేవానికి స్థూద్రం దేవా దినమంత కాచి కాపాడి సజీవ లెక్కలు దేవా నీకు వందనాలు ఏ సజా వాక్యం మీరే మాట్లాడండి దేవా దేవా మీరే మాతోని మాట్లాడి మీ నామానికి మహిమ కలగాల దేవా దేవానికి స్తోత్రం దేవా నీకు పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేసి దేవా మీరు మాట్లాడి ఈ నామానికి మహిమ కలగతటు సహాయం దయచేసి దేవా మీరే ఆత్మకార్యం జరిగించమని యేసు కృష్ణ తండ్రి అమేన్ కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయము కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయము దావేది కీర్తన దావేది రాస్తా ప్రధాన గాయకునికి దావేదు కీర్తన దావీది కీర్తన రాస్తా ఉన్నాడు ఎవరికి ప్రధాన గాయకుడికి అంటే ఏసు ప్రభుకి ఒక కీర్తన రాస్తుడు దావీ ఏమంటుండే దావీదు రాస్తా ఉన్నాడు దావీదు దావీదు ఒకప్పుడు ఒకప్పుడు గుర్ర కాపడి కానీ రాజు కీర్తన రాస్తా ఉండు ఏం రాసాడు అంటే ఆకాశములు దేవిని మహిమను వివరించుతున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుతున్నదంట ఆకాశములు దేవిని మహిమను వివరించుతున్నవి అంతరిక్షం కూడా ఆయన చేతి పనిని ప్రచురించుతున్నదంట ఆయన చేసిన పనిని అంతరిక్షం కూడా ప్రచురం చేస్తుందంటే దాని పని అది చేస్తుంది ఆకాశంలో కూడా ఆయన మహిమని వివరిస్తున్నదంట చూడు ఆకాశంలో అంటే మనకు కూడా సాదృశ్యం వస్తాయి కాబట్టి మనం ఏం చేస్తున్నామంట దేవుని ప్రతి దాంట్లో మనము మహిమ పరుస్తున్నాము ఇంకా మనం ఇంకెక్కువ మహిమ పరచాలి కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఆకాశంలంట దేవుని మైమని వివరించుతున్నది అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుతున్నది ప్రచురించుతున్నది పగటికి పగలు బోధ చేయుచుందంట పగటికి పగలు బోధ చేయిచున్నది దాని అది చేసుకుంటూ కానీ నాడు మనుషుడే ప్రతిదీ ఏదైనా ఆయన సృష్టి ఆయన మాట వింటుంది కానీ సృష్టిలో చేసిన మనిషే ఆయన మాట వినలేక కాబట్టి ఇక్కడ అంటున్న అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుతున్నది పగటికి పగలు బోధ చేయిచున్నది పగటికి పగలంట బోధ చేస్తా ఉంది పగటికి పగలు బోధ చేస్తా ఉంది కాబట్టి అది దేవుడి మాట వింటుంది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం అంట తెలుపుచుందంట కాబట్టి అవి దేవుడిని మహిమ పరుస్తుంది అంట అవి దాని అవి చేసుకుంటా దేవుడి మాట వింటుంది కాబట్టి ఈనాడు దేవుడి మనం దేవుడు మాటలు మనుషులు వినలేక పోతా ఇది చేయొద్దంటే అదే చేస్తా మంచి జ్ఞానం ఇచ్చిండు దేవుడు మనిషికి ఏమో మంచి జ్ఞానం ఇచ్చిండు మంచి తెలుసు చెడు కూడా మనిషికి తెలుసు కానీ ఇక్కడ ఇవేమో అవిటి జ్ఞానం తెలుపుతుందంట కానీ మనకి మనుషులు దేవుడు బిడ్డలు ఏం చేస్తారంటే ఆ జ్ఞానం వాడుకోలేక పోతా కాబట్టి ఇంకేమంటుండు వాటికి అంట భాషలు లేవు మాటలు లేవు అంట అవిటికి ఏం లేవంట భాష మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి యొక్క స్వరం అంట వినబడదంట మనకి మన స్వరం వినబట్టాడు మనకు అన్నిచ్చిండు దేవుడు కానీ మనము ఆయన మాట వినలేకపోతున్నారు చాలా మంది వినలేకపోతారు దేవుడు పిల్లలు వినలేకపోతున్నారు కాబట్టి వాటికి స్వరము లేకున్నా మాటలు లేకున్నా అవిటి పని అవి చేసుకుంటా పోతా అని ఇక్కడ దావిదు కీర్తన రాస్తా ఉన్నాడు ఆ దేవుడికి కీర్తన రాస్తా ఉన్నాడు వాటి కూల భూమి అంతటా వ్యాపించి ఉన్నవి వాటి యొక్క భూమి ఎంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతంల వరకు వాటికి వాటి ప్రకటనలు బయలు వెలుచున్నాయట లోక దిగంతంల వరకు వాటి ప్రకటనలు వెలుచున్నాయి ఇవన్నీ పై నుంచి మనం చూసుకుంటే ఇవన్నీ అవిటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి కాబట్టి లోక లోక దిగంతంల వరకు వాటిని ప్రకటన బయలు వెలుచున్నది వాటి ప్రకటన బయలు వెలుస్తూనే ఉంది కానీ ఈరోజు మనము మన పనిలో మనం నిమ్ నిమగ్నం అయిపోతున్నాము చూడు మనం ఎంత సమయం దేవుడికి వెళ్తున్నామో పెడుతున్నామో మనకు తెలవాలది చూడు దావేది రాజైన ఏడు మార్లు దినానికి ఏడు మార్లు దేవుని స్థుతించి ఆయన రాజైనా దేవుని ఏడు మార్లు స్థుతించిండు ఆయన ముందుకి వెళ్తా ఉన్నాడు రాజు కంటే ఎంతో పని ఉంటుంది కాబట్టి ఆయన ముందుకు వెళ్ళి ఏడు మార్లు సుతిస్తుడు దావేది ఏడు మార్లు ముమ్మారు స్థుతించిడు మనం ఎన్ని మార్లు దేవుని మనము సుతిస్తున్నామో మనము ఈరోజు తెలుసుకోవాలి మన జీవితంలో మరి సమయము మనం ఇరవై నాలుగు గంటలు ఇచ్చింది కాబట్టి అందులో మనం మూడు గంటలు చేస్తున్నామా నాలుగు గంటలు చేస్తున్నామా ఐదు గంటలు చేస్తున్నామా సమయం దొరికినప్పుడు మనం చేస్తున్నామా మనం పనులైతే ఎనిమిది గంటలు కానీ ఎన్ని గంటలు కానీ మనం పని చేస్తున్నా ఉంటాం కానీ దేవుడి ధర ప్రార్థన చేసి దేవుడి ధర నేర్చుకోవడానికి మనకు టైము దొరకలేకపోతుంది ఉంటే టైం ఉంటుంది కానీ పెట్టలేక మనము పోతా ఉంటాం కాబట్టి కాబట్టి ఇవిటి పని ఇవి చేస్తా ఉన్నాయని ఈ దావీదు కీర్తన రాస్తా వాటి వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసిందట ఏం చేసిండు దేవుడు సూర్యునికి గుడారము వేసిండు కాబట్టి పగటి వేళ అది ఏం సూర్యుడు మనకి ఉదయిస్తాడు కాబట్టి సూర్యుడు మనకు వెలుగు ఇస్తా ఉంటాడు రాత్రి వేళ చంద్రుడు ఇస్తాడు పగటి వేళ సూర్యుడు మనకి ఇస్తాడు కాబట్టి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసిందంట ఏం చేసిందంట దేవుడు ఇవన్నీ చేసినాయి ఏం చేసినట్ట వాటిలో సూర్యునికి గుడారము వేసెను అతడు తన అంతపురంలో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు ఎట్లుండటంట ఒక సూర్యుని వెళ్తురు అట్లా దగదగ మెరుసా ఉంటది పెళ్లి కుమారుని ఉన్నాడు సూర్యుడు పరిగెత్తినట్లు సూర్యుడు పరిగెత్తిన పరిగెత్తి నిల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త నిలసించినాడు చూడు దాని పని అది చేస్తా ఉంది ఏంది సూర్యుడైనా దాని పని చేస్తా ఉంది ఈనాడు మనుషుడే దేవుడు పని లే చేయలేక పోతా ఉన్నాడు దేవుడి పని చేయలేక పోతా ఉన్నాడు మనము మన పక్క కూర్చున్నా మన బస్సులో కూర్చున్నా ఎవరికి ఎక్కడ కూర్చున్నా మనము దేవుడి గురించి మనము చెప్తున్నామా మనము చూడాలి సాధ్యమైన చెప్పాలి మనం వాళ్ళ గురించి దేవుడి గురించి వాళ్ళకి చెప్తా ఉండాలి దేవుడే గొప్ప దేవుడు మనము అలా ముందు ఒక ఈశ్వరముని రుజువు చేయాలి ప్రకటన చేయాలి కాబట్టి సూర్యుడు చేస్తుండు ప్రతిది ఆయన పని చేస్తు కాబట్టి మనం కూడా ఆయన పని చేయాలి ఇంకేమంటుండంటే ఆరో వచనంలో అతడు ఆకాశంన ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకును దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు చూడు పని అది ఉంది ఈ దిక్కు నుండి అది మొత్తం తిరుగుతుంది అతని వేడిమికి మరుగైనది ఏది లేదు ఏది లేదు కాబట్టి దేవుడు కూడా దేవుడికి కూడా ఏది మరిగైంది లేదు మనం అనుకుంటాము మనం ఏదో తప్పు చేసిన అంటే ఏదో పెద్ద తప్పు కాకున్నా చిన్న తప్పైనా చేస్తాం కానీ మనల్ని ఎవరు చూసలేరని అనుకోవడం కానీ దేవుడు మాత్రం చూస్తా ఉంటుంటాడు అతనికి అతని వేడిమికి మరగైనది లేదు ఏహో నియమించిన ధర్మము ధర్మశాస్త్రము యథార్థమైందంట ఆయన యొక్క ధర్మశాస్త్రం అంట యథార్థమైందంట యథార్థత ఉంది ఆ ధర్మశాస్త్రంలో యథార్థత ఉంది ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు ఆయన న్యాయవంతుడు అయన పరిశుద్ధుడు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణంను తిప్పరిల్లా చేయను బలము లేని వారికి కూడా బలం ఇస్తుందంట చదివితే బలము చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి ఆయన మాట వినగానే కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు అతని అది ఏం ప్రాణంను కూడా తిప్పరిల్లా చేస్తుందంట దేవుడి మాటనంట ప్రాణాన్ని కూడా తిప్పరిస్తుంది చాలా మంది మనం గమనిస్తా ఉంటాం మనకి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎన్నో భయ వస్తాయి మనకి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ మనం సమస్య వైపు చూసినాక తర్వాత మనం ఎప్పుడైతే మనం ఏసుల ద్వారా ప్రాధాన్యం చేశామో ఆ రోజు మనకి ఏమనిపిస్తే ఒక ధైర్యం మనకు కలుగుతుంది మంచి ఒక సంతోషంగా అనిపిస్తుంది మనుషులు మాట్లాడుకున్నా ఎవరు మాట్లాడుకున్నా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అది మనం అందరి జీవితంలో మనం అనుభవించిందే అందరి జీవితంలో మనం అనుభవించిందే మనకు బాధ వస్తే తోటి వారికి మనం చెప్తాం మా బాధ చెప్తాం వాళ్ళు కేవలం వాళ్ళు ఇంటారు దేవుడు మన కోసం ప్రార్థన చేశారు కానీ మనకు నెమ్మది రావాలంటే ఆయన మాట ద్వారానే మనకి నెమ్మది వస్తుంది ఒక ధైర్యం వస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ అదే అంటా ఒక ధైర్యము వస్తుంది కాబట్టి ఇక్కడ అంటా ఉండు ఇంకేమంటాండే అది ప్రాణమును తిప్పరిల్ల చేయను ఎహోవ శాసనము నమ్మదగినది దేవుడు శాసనం నమ్మదగినది ఆయన నమ్మదగిన దేవుడు ఆయన గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ శాసనమే నమ్మదగినది కాబట్టి ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనము ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా నమ్మకంగా మనము ఉండాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేమంటుండే ఇంకేమంటుండే ఏవో శాస్త్రము నమ్మదగినవి అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించను అది ఎట్లుండంట బుద్ధిహీనులకు అంట బుద్ధి లేని వారికి ఎట్లా జ్ఞానము పుట్టిస్తుందంట దేవుడు యొక్క వాక్యం మనకి ఏమిస్తుంట జ్ఞానము పుట్టిస్తుంది ఒకప్పుడు ఒక టైంలో మనకు ఎట్లా మాట్లాడాలో ఆ యొక్క జ్ఞానము దేవుడు మనకు కలిగిస్తుంది ఎప్పుడు కలిగిస్తుంది ఆయన ధర కూర్చుంటేనే మనకి కలిగిస్తుంది ఆయన ధర మనం నేర్చుకుంటేనే మనకి కలిగిస్తుంది కాబట్టి ఇక్కడ అంటా ఉండు ఇక దావి రాస్తా ఉన్నాడు అంటా అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది అంట మనం మన లోపల జ్ఞానం కూడా బుద్ధిహీనంగా ఉన్నా కూడా ఆ యొక్క మరి ఏం జ్ఞానము పుట్టిస్తుంది కాబట్టి ఇంకేమంటుండు ఎవోవా ఉపదేశములు యోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవ ఉపదేశములు అంట నిర్దోషమైనవి అంట ఆయన ఉపదేశం అంటే ఒక మాటనే ఉపదేశిస్తును ఆయన మనతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు ప్రతి దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరితోని రోజు వాక్యం చెప్తున్న ప్రతి దేవుడు మనతోని మాట్లాడుతూ దేవుడు మనతోని మాట్లాడి ఇక్కడ ఏమంటున్నాడు ఉపదేశము నిర్దోషమైనదంట నిర్దోషం అంటే నిర్దోషమైన రిలేటివ్ అలా అందులో ఏది లేకుండా నిర్దోషమైనది అవి హృదయమును సంతోషపరచును దేవుడు యొక్క మాటనే సంతోషపరచదు ఇంత ఉన్నా కూడా దేవుడే మనని మరి దేవుడు సంతోషము ఇస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంట యథార్థంగా ఉండాలి మనకు బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించినట్టు దేవుడే మనకి జ్ఞానము ఇస్తాడు ఇంకేమంటున్నాడు ఏవో ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనదంట ఆయన ఏర్పరిచిన ధర్మం నిర్మ నిర్మలమైనది అంటుండు ఆయన ధర్మం అంట ఏర్పరిచిన ధర్మం అంట నిర్మలంగా ఉంటుందంట అది కనులకు వెలిగించును మన కనులకు వెలిగిస్తుంది సర్వ కూడా ఆరోగ్యము ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది ఆయనలో మనం కూర్చొని నేర్చుకుంటే ఆయనందరూ కూర్చొని మనం నేర్చుకుంటే మనం దేవుడు యొక్క వాక్యం మనం చదివితే టైం దొరికినప్పుడల్లా మనం ప్రార్థన చేయాల సాధ్యమైన పొద్దున చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు రాత్రి కూడా సాయంకాలం కూడా మనము చేయొచ్చు దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రతిదీ మనకు మనకి విజయాన్ని ఇస్తా ఉంటాడు దేవుడు తోడై ఉంటా ఉంటాడు ఇంకేమంటాడు వెలిగిస్తుందంట ఆ దేవుడే వెలుగు కాబట్టి ఆయన ఒక మనం ఆయన వాక్యం మనం చదివితే మనకు వెలిగిస్తుంది ఎహో ఎందు భయము పవిత్రమైనదంట దేవుడు ఎందే భయం మనకి ఉందంట అది పవిత్రంగా ఉంటుందంట చూడు ఈ రోజు సడన్ ఏదైనా అన్న ఏదైనా అడిగి అన్నారనుకో మనం దానికి ఆన్సర్ అయిపోతే మనకి ఏమనిపిస్తుంది అరే మనము మనపు సయ్య మనం ఆన్సర్ చేయలేం అని మనకు హృదయము చెప్తా మనకి ఎందుకు చెప్తుందంటే మనం దేవుడు ఎందు భయభక్తులు ఉంట ఉండగలుగుతాం ఉన్నాం కాబట్టి మనకు అలాంటి దేవుడు అనే చూస్తున్నాడు అనే భయం మనకి ఉంటది కాబట్టి మనము భయపడతా ఉంటాం కాబట్టి ఆ భయము దేవుడు అనే భయం మనకి ఉండాలంట అది పవిత్రమైందంట అది నిత్యము నిలుచును దేవుడు ఎందు భయం అంట పవిత్రమైందంట అదే నిత్యము నిలుసదంట ఆ యొక్క కలిగి ఉంటేనే అది నిత్యం నిలుస్తుంది మనం కూడా నిత్యం నిల్ నిలవాలంటే ఆయన ఎందు భయం కలిగి పవిత్రంగా ఉండి ముందుకు వెళ్తేనంట ఇంకేమంటుండే ఎహోవా న్యాయ విద్యులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవంట ఎహోవా న్యాయ విద్యులు సత్యమైనవంట అవి కేవలము న్యాయమైనవి సత్యంగా అంటే దేవుడు సత్యము కాబట్టి అవి కేవలము న్యాయమైనవి సత్యమైనవి న్యాయమైనవి ఆయన విధులు సత్యంగా ఉంటాయి న్యాయంగా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంట ముందుకు నడవలయ్యే ఒక రాజు అట్లా చేస్తాం ఆయన రాస్తా ఉండు కాబట్టి మనం కూడా దేవుని శుతించాలంట దేవుని శుతిస్తుంటా పోతూనే ఉండాలి ప్రతిరోజు మనము ఎంత శుతించినా మనం తక్కువనే మనం ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలైనా మనం మన పని చేస్తాం కానీ ఆయన ఎక్కడికి రాగానే మనం అనుకుంటాం అరిసిపోతున్నాం ఎందుకు మనం అరిసిపోతాం తర్వాత ఒక గంట చేస్తే చాలు రెండు గంటలు చేస్తే చాలు అనుకుంటాం కానీ మనం సమయం ఇంకా రోజు మనం సమయం పెంచుతా ఉండాలి ఈ రోజు గంట చేసాం అనుకో రేపు రెండు గంటలు అట్లా పెంచుతా ఉండాలి ఆయన సమయం మనము సమయం పెట్టుకుంటూ పోతూ ఉంటే మనం ఎంత సమయం చేసిన ఎంత సమయం పెట్టి మనం ప్రార్థన చేసామో అది దేవుడు కార్యం చేశాడు ఇప్పుడు గంటలు గంటలు ప్రార్థన చేసినాక మరొక టైం వచ్చినా మనకు చేయలేం ఆ టైంకి ఆ ప్రార్థన మనకు దేవుడు సపోర్ట్ చేస్తాడు మన ప్రాధాన్యం ఎక్కడ వేస్ట్ పోదు మన బ్యాంక్లోనైనా డబ్బులు దాచెట్టుకుంటామేమో కానీ దానికి చిమ్టా తుప్పు పడుతుందేమో కానీ ఆయన వేస్ట్ పోదు మనకి అవసరము వస్తుంది కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇక్కడ ఇంకేమంటు ఏవో న్యాయ విద్యలు సత్యమైనవి అవి కేవలం న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కూరదగినవి అంట అవి బంగారం కంటే విస్తారమైన మేలిమి బంగారం కంటే కూరదగినాయి ఆయన మాటలంట కూరదగినవి అంట జుంటి తేనె మధురమైనవి తేనె కంటే జుంటి తేనె మాటలు మధురమైనవి ఆయన యొక్క మాటలు మనం చదువుతుంటే మనకు ఇలాంటి ధైర్యం కలుగుతుంటది ఇలాంటి ఆదరణ మనకు వస్తుంది ఇలాంటి సంతోషం వస్తుంది ఇలాంటి మనకు బలము వస్తుంది దేవుడే మనల్ని బలపరచాడు ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో మనం దేవుడే బలపరుస్తా ఉంటాడు దేవుడే మనని బలపరచంటాడు కాబట్టి మనం ఏం చేయాలంట ఆ మాటలు మన ఆ యొక్క మనము దేవుడి ధర మనం నేర్చుకోవాలంట దేవుడే నేను నేర్పిస్తా అంటున్నా కూర్చొని మీరు నేర్చుకోండి అంటున్నాడు కాబట్టి ఈ నోడు మనుషులు వినలేకపో యన ధర కూర్చొని నేర్చుకోలేకపోతా ఉన్నారు నేర్చుకోకుండా ముందుకు వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి ఆయన ధర మనం కూర్చొని ప్రతిరోజు కూర్చొని మనము నేర్చుకోలే సమయము మనకి లేదు సమయము లేదు కాబట్టి ఆ సమయాన్ని మనం వేస్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ అంటా ఉండు ఇంకేమంటుంటే వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటి వలన ఏం చేసాడ హెచ్చరిక నొందుతాడ మనకి హెచ్చరిక కలుగుతుంది దీని వలన యొక్క మాటల మనకి హెచ్చరికలు అవుతుంది మనం కరెక్ట్గా లేకపోతే దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉంటాడు దేవుడు మనకు బుద్ధి చెప్తా ఉంటాడు దేవుడు మనల్ని గద్దిస్తా ఉంటాడు దేవుడు గద్దిస్తాడు దేవుడు బిడ్డల ద్వారాతో కూడా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మనం అనుకోలే దేవు ఇది నాతోనే మాట్లాడుతున్నాం అనుకోలే ఎవరు చిన్నపిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా మనము ఆ మాటకి మనం విధేత కలిగి జీవించాలి కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు తేనె కంటేను జుంటి తేనె ధరల కంటే మధురమైనవి వాటి వలన నీ సేవకుడు నొందును వాటిని గైకున్న వలన గొప్ప లాభము కలుగును వీటిని వినాలంట మన జీవితంలో అవలభించుకోవాలంట అది మనము అవలభించుకోవాలి మనము ప్రకటించాలి ప్రకటిస్తుందంట వాటి వలన మనకేం గొప్ప లాభం కలుతుంది లాభం ఏదో మన ఏదో సంపాదించుకోవడం కాదు కానీ ఆయనను మనం సంపాదించుకోవాలి ఆయనని ఐశ్వర్యవంతుడు ఆయనని భూమి ఆకాశం సమస్తం చేసింది కాబట్టి ఆయన మనలో ఉంటే చాలు ఇంకంత మించింది ఏమి లేదు ఆయన మనలో ఉంటే చాలు ఇంకంత మించింది ఈ లోకంలో మనకేమి వద్దు ఆ గొప్ప దేవుడు మనకుంటే చాలు సమస్తం మనకి దేవుడు ఇచ్చే కలుగు ఇస్తాడు కాబట్టి ఆయనను మనం వెతుకుతే ఆయన మనకు ఆయన ప్రతిదీ మనకి ఇస్తాడు కాబట్టి మనకు నమ్మకం అందరికీ మనకి నమ్మకమే కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేమంటున్నాడే పన్నెండో వచ్చిన తన పొరపాటును కనుగొనగల వాడేవాడు ఏమంటున్నా తన పొరపాటును కనుగొన్న వాళ్ళ కనుగొన్న గల వాడేవాడు పొరపాట్లు మనం దాన్ని కనుగొనలేక పోతా ఉంటాం ఎన్నో పొరపాట్లు చేస్తూ కానీ దాన్ని మనం కనుగొనలేక వెళ్ళిపోతా ఉంటాం నేను కరెక్టే చేసినాది అనుకుంటాం కానీ మనం అక్కడ ఆగిపోవాలి ఈరోజు పొరపాటు చేసినా అని దాని దగ్గర మనం ఆగిపోయి మరి ఇంకేమంటు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అంటుండు ఇదిగో రాజు అంటుండు ఏమంటుండ ఇక్కడ అంటుండు నేను రహస్యంగా చేసిన పాపు తప్పులు కూడా క్షమించు అని రాస్తా ఉన్నాడు నిర్దోషిగా నిర్దోషినిగా తీర్చుము నిర్దోషిగా అంటే ఏ దోషం లేనిగా నన్ను తీర్చుము ఆయన రాకడకి ఆయన వచ్చినప్పుడు ఆయన భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఆయన ఎదుట ఆయన నత్తుకోవాలంటే మనం ఎట్లా ఉండాలంట ధైర్యం కలిగి ఉండాలంటే ఈ వాక్యమే మనం ధైర్యపరుస్తుంది మరి మనం ధైర్యం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంట ఈ ఒక వాక్యాన్ని చదవాలి ముందుకు వెళ్ళిపోతా ఉండాలి ఏం మాట్లాడుతుంది ఈ రోజు దేవుడు మనతోని కాబట్టి అది మనము ముందుకు వెళ్ళిపోతానండా ఇంకేమంటుండు రహస్యం చేసిన తప్పులు కూడా క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుకుము అంటుండు దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఇలనీయకుము ఆ యొక్క పడకుండా నన్ను నీ సేవకు నీ ఆపము వాటిని నన్ను ఏలనీయకుమని ఈ రాజ అంటా ఉన్నాడు ఈ రోజు మనం అంటున్నామా ఏదైనా చూస్తే ఈజీగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం మనం వెళ్ళిపోతూనే ఆ పాపం కనిపించినాం చూసాలో చూస్తూనే కంటిదారణ కానీ మరి కంటిదారనే కానీ మరి తలంపుల ద్వారా కానీ ఏదే కానీ మనం వెళ్ళిపోతుంటాం కానీ మనం ఎప్పుడు ఏం చేయాలంట ఇప్పుడు నన్ను కరెక్ట్ గా చేయి అని అవి వేలనియకుండా నన్ను చూడండి అంటుండు కాబట్టి మనం కూడా ఈ రోజు మనకి ఈ రోజు ఇచ్చింది కాబట్టి దేవ ఈశ్వ్రభ మరి రోజు ఇచ్చినావు కాబట్టి మేము ఎట్లా నడవాలి మన పనులలో కానీ మన ప్రతిదీ మన జీవితంలో ఎట్లా నడవాల ప్రతిరోజు కాబట్టి ఆ దేవుణ్ణి మనము అడగాలి ఇంకేమంటుండు అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు ఏమంటుండు అల్ట అవి నన్ను వెళ్ళకుండా నన్ను చూడండి చూడు ఎస్ ప్రభా అని ఇక్కడ అంటూ ఉండు యథావి అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నింద రహితుడు నగదును యథార్థుడ యథార్థవంతంగా మనము నిందా రహితుడుగా ఉండాలంట మన మీద ఇలాంటి నింద ఉండద్దు యథార్థంగానే ఉండాలి మనం ఇది అవునంటే అవునని చెప్పాల కాదంటే కాదని చెప్పాలి మనం ఎందుకు అట్లా యథార్థంగా ఉండాలి మనం దేవుడు నమ్మినప్పుడు ఆయనే యథార్థవంతుడు కాబట్టి మనం కూడా యథార్థంగానే ఉండాలి ఉండాలి ఉంది మనము మా ముందుకు వెళ్ళిపోవాలి ఇంకేమంటున్నాడు పద్నాలుగవచరంలో యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచ నా నోటి మాటలు నా హృదయము ధాన్యమును నీ దృష్టికి అంగీకారం గాక ఇట్లా ఎన్ని ఇంత రాసిన దావిదంటుడు ఎట్లున్నాయి నా నోటి మాటలు ఏమంటున్నాడు యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచ నా నోటి మాటలు నా హృదయము దానియము నీరు దృష్టికి అంగీకారం లాగును గాక అంగీకారం లాగును కాక అని ప్రార్థన చేస్తా ఉన్నాడు మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నామంటే మనం ఇట్లా మనం కరెక్ట్ గా ఉండి మనం ప్రార్థన చేయాలి మన ఇష్టానుసరంగానే మనం అడుగుతున్నామా ఆయనకి చిత్తానుసరంగా మనం అడుగుతున్నామా ఆయనకి కరెక్ట్ గా మనం చేస్తున్నామా ప్రార్థన ఈరోజు యథార్థంగా మనం ప్రార్థన చేస్తున్నామా అని మనము ప్రతిరోజు మన జీవితాన్ని పరీక్షించుకోవడం ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు ప్రతిరోజు మనం దినదినం కరెక్ట్ గా కావాలి ఈ రోజు మన మన లోపల పాపం ఉందనుకో ఆ తీసివేసుకోవాలి రేపు ఇంకా ఇంకా పరిశుద్ధంగా పరిశుద్ధంగా మనము తయారు కావాలి ఎందుకంటే ఆయన రాగడం త్వరలో ఉంది కాబట్టి మనం మనము ధైర్యం కలిగి మనము ఉండాలంటే ఆయనని మనము అతుక్కోవాలంటే మనం ధైర్యం కలిగి ఉండాలంటే ఆ పత్రికల లాంటిన్నాడు వ్యవహాన్సువాత పత్రికల లాంటున్నాడు ఏమంటుండే ఆయన ఎదుటి మనం ధైర్యంగా ఉండాలంటే మన వాక్యమే మనం ధైర్యం వస్తుంది వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది వాక్యం మనకి జ్ఞానం ఇస్తుంది కాబట్టి వాక్యం మనం చదువుతుంటే మనకి యథార్థత ఉంటది ప్రతిదీ మనకు ఉంటది కాబట్టి ఈ యొక్క కలిగి మనము ఉండాలి కాబట్టి ఈ దృష్టికి అంగీ అంగీకారం లగును గాక అని ఇక్కడ దావేద్ మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఏ శ్రోభా ఈ దృష్టికి అంగీకరంగా మన దాని గురించి కూడా మనం చూసాం ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు ఆయన కూడా చేస్తా ఉంటాడు ప్రార్థన చేస్తుంటాడు దావీద్ కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఏమంటుండే కాబట్టి ఆ యొక్క దేవుడి దగ్గర అంటే మనం ఎట్లుండాలంటే యదార్థంగా ఉండాలి యదార్థంగా ఉండి ఉంటుందంట దేవుడు మనకి ప్రతిది దేవుడు సహాయము చేస్తా ఉంటాడు కీర్తనలు పద్దెనిమిది వద్దేము పద్దెనిమిది ముప్పై వచనం ఏమంటుండే దేవుడు యథార్థవంతుడు యహో వక్కు నిర్మూలం నిర్మలము ఏమంటు దేవుడు యథార్థవంతుడు అంట నిర్మలం అంట తన శరీర నుంచి వచ్చిన వారందరికీ ఆయన కీడమంట ఆయన శరీరం నుంచి వచ్చిన వారందరికీ ఆయన ఎట్టుంటాడట కీడంగా ఉంటాడంట దేవుడు యథార్థవంతుడంట ఎహో వక్కు నిర్మలం తన శరీర వారందరికీ ఆయన కీడంగానే ఉంటాడంట దేవుడు కీడంగా ఉంటాడంట ఆశ్రయ దుర్గంగా కూడా దేవుడు మనకి ఉంటాడు ఏహో ఇంకేమంటుడు యహోవ తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది ఈ దేవుడే ఈశ్వరే ఒకడే దేవుడు ఆ దేవుడు తప్ప మనకి ఇంకేది భూమి మీద లేదు కూడా దేవుడు కాబట్టి ఆయన్నే ఆశ్రయ దురుగమంట ఇంకేమంటు నాకు బలము ధరింపజేవాడు ఆయనే ఈరోజు మనం బలహీనంగా ఉన్నమా మన శరీరంలో బలహీనత ఉందా మనం బలహీనంగా ఉన్నమా కాబట్టి ఇక్కడ ఏమంటుడు దేవుడే బలం ఇస్తాడంట బలము ధరింపజేవాడు ఆయనే నన్ను యథార్థంగా నడిపించేవాడు ఆయనే ఏమంట బలము ధరింపజేస్తాడు ఆయనే అంట నన్ను యథార్థంగా నడిపించేవాడు కూడా ఆయనే యథార్థంగా నడిపించేవాడు ఆయనే ఆయనే నడిపిస్తాడు ఎందుకంటే ఆయన నింపడిస్తే ఆయనే నడిపిస్తా ఉంటుంటాడు ఇంకేమంటుండు ఆయన నా కాళ్ళు జింక కాల వల్ల చేయిచున్నాడు ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు ఏమంటుండు ఇక్కడ కూడా రాస్తా ఉన్నాడు ఏమంటుంటే నా కాళ్ళు జింక కాల వల్ల ఎత్తైన స్థలం నన్ను నిలుపుచున్నాడు దేవుడు నిలుపుతా ఉంటాడు మనం ప్రతి ఎక్కడ పోయినా దేవుడు మనని నిలుపుతా ఉంటాడ ఎక్కడ పోయినా దేవుడు మనని వాడుకుంటాడు ఇంకేమన్నా నా చేతులకు యుద్ధము చేయు ఆయనే దేవుడే యుద్ధము చేయు నేర్పువాడు నేర్పలేరు మనకి మనుషులు మనకు బుద్ధి ఇయ్యరు మనుషులు మనకి ఏమి చేయలేరు కానీ దేవుడే మనకు నేర్పిస్తుంటాడు కాబట్టి ఆయన మాట విని ఆయన మాట మనం నేర్చుకోవాలి ఆయన దగ్గర కూర్చొని మనం నేర్చుకుని ముందుకు వెళ్ళాలి ఇంకేమన్నా బహువులు ఇతడి ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేయడం నీవు నాకు అందించుతున్నావు ఏమంటుండు ఆయన రక్షణ కేయడం అంట మనకి అందించుతున్నాడంట ఆయన బహువులు ఇత్తడివి వీళ్ళు పె ఆయన రక్షణ కేయడము అంట మనకి అందించుతున్నాడు నీ కుడి నన్ను ఆదుకునేను నీ స్వాత్వికం నన్ను గొప్ప చేసేను ఏమంటుండు ఆయన కుడి చేయినంట మనని ఆదుకుంటుందంట నీ స్వాత్వికం నన్ను గొప్ప చేయనంట దేవుడు స్వాత్వికుడు దీన అలాంటి మనసు మనకుందా తినత్వం మనకుందా స్వాత్వికం ఉందా ఎవరన్నా ఏమన్నా అంటే మనం వెంటనే అనేస్తాం స్వాత్వికంగా అంటే ఆయన తగ్గించుకుండు ఆయన తగ్గించుకుండు భూమికి వచ్చిండు కాబట్టి శిలోల బలైండు కాబట్టి ఈరోజు మనకి రక్షణ ఉంది ఆయన తగ్గించుకుండు కాబట్టి ఈరోజు బరి భూమికి మన మన వచ్చి మనకు రక్తం కార్చిండు కాబట్టి శరీరధారంగా భూమికి వచ్చి ఆయన రక్తం కార్చిండు కాబట్టి ఈరోజు మనకి రక్షణ ఉంది రక్షణ ఉంది ఆయన సాత్వికుడు అలాంటి ఆ దేవుడిని మనం నమ్మినాం కాబట్టి మనకేముండ స్వాతిక్యమైన మనసు మనకు ఉండాలి ఒకరిని క్షమించే మనకు మనసు ఉండాలి వాళ్ళ ఎద్దుటి వాళ్ళు ఏం చేసే మనం మన మనసులో అనుకోవద్దు అసలు తీసేసాలి తీసేసుకొని మన వెంటనే పోయి మనం మాట్లాడాలి కొంతమంది దేవుడి పిల్లలే మాట్లాడలేకపోతారు దేవుడిని వెంబడించిన వారే మాట్లాడలేకపోతారు నన్ను ఇట్లా అన్నాడు అట్లా అది మన మనసులో పెట్టుకోవద్దు వెంటనే మనం ఏం చేయాలంట మాట్లాడేశాలంట కాబట్టి అంటే దేవుడు సాత్వికుడు అంట ఆ యొక్క సాత్వికమైన మనసు మనకుందా ఈరోజు మనకు సాత్వికమైన మనసు ఉందా దీన మనసు మనకు ఉందా ఆ యొక్క మనసు మనం కలిగి ఉండాలంట మనసు కలిగి ఉండాల సాత్వికమైన మనసు కాబట్టి ఆ రాజు భూమికి దిగిండు ఆ గేశ మనం భూమికి దిగిండు కాబట్టి మన కొరకు రక్తం కార్చింది కాబట్టి ఈ రోజు మనము ఉన్నాం ఆ రక్తం ధర మనల్ని కొన్నాడు విలువ పెట్టి కొన్నాడు పునడు కాబట్టి మనము ఈ లోకమున మన పాపము చేయడానికి వీలు లేదు దిన దినం పరిశుద్ధంగా జీవించాలి ఆయన రోషం గల దేవుడు కాబట్టి మనం కూడా రోషం మనం దినదినం మనం పరిశుద్ధంగా జీవించాలి జీవించుకుంటే మనం పోవాలి మనకు కష్టాలు మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ప్రతిదీ వస్తుంది ఆ సమస్య మనం చూడొద్దు ఏ స్ మనం చూసుకుంటా పోవాలి ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి మొన్న నాకు సైతం భయంకరంగా నన్ను శోధించింది శోధించిన నేనేం చేయలే ప్రార్థన చేసిన ఏశ్వభ ఒక వాక్యం నన్ను బాగా బల అంటే వాక్యం వాక్యం మొత్తం దేవుడే కాదండలే వాక్యం అతను మాట్లాడుతు ప్రతి ప్రతిసారి వాక్యం పట్టుకొని అడుగుతా ఉంటా ఏశ్వబా నాకు సహాయం చేయండి ఆ వాక్యం నేను అన్న నాకు దేవుడు ఆన్సర్ ఇస్తుంటాడు వెంటనే ఆన్సర్ ఇస్తుంటాడు కాబట్టి మనం ఏం చేయాలంట మనం కూడా అట్లా మనం ఏం చేయాలంట ఆ శోధన నుంచి దేవుడు తప్పించి కాపాడండు కాబట్టి దాని వైపు మనం చూడం మన సమస్య వైపు చూసాడు నేను కూడా చూసిన అరే ఈ సమస్యలు మనకి ఎందుకు వస్తున్నాయని మనం దాని వైపు చూసినాం కాబట్టి దాని నుంచి మనల్ని తగ్గిస్తాడు దేవుడు కాబట్టి ఆయన సాత్వికుడు దిన కాబట్టి అలాంటి తగ్గించుకోవాలి మొత్తం మనం తగ్గించుకోవాలి దేవుడు ఎచ్చింపబడాలి మనం తగ్గించుకోలే తగ్గించుకుంటేనే అప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు కాబట్టి అలాంటి స్వాత్వికమైన మనసు అలాంటి దీన మనసు మనం కూడా కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన ధరించుకున్నాం కాబట్టి ఆయన మనసుని కూడా మనము ధరించుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ అక్కడ అంటున్నాడు ఆకాశంలో కానీ దేవుని మహిమను వివరిస్తున్నాయంట మనం కూడా ఆయన మహిమను వివరించాలి ఆయనకి మహిమ తెచ్చే బిడ్డలాగా మనము ఉండాలి ఈరోజు మనం దేవుని మహిమ పరుస్తున్నామా మనం దేవుని మహిమ పరచాలంట మహిమ పరిస్తే అక్కడ దేవుడు కార్యము చేశాడు కాబట్టి ఆయన మహిమ పరచాలి మనం సాధ్యమైన ఇక్కడ చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఆయన కోసం మనం ప్రకటన చేయాలి కాబట్టి ప్రతిదీ ఆయన పని చేసిన సృష్టి అంతా ఆయన పని చేస్తుంది కానీ దేవుడు బిడ్డలమే మనము మనమని కాదు ఎవరైనా ఆయన పని చేయలేకపోతున్నాం కాబట్టి మనం ఆయన పని చేసుకోవడం ముందుకు వెళ్ళాలి సాధ్యమైన కాడికి ఇతరుల కోసం మనం ఇంట్లో ప్రాధాన్యం చేయొచ్చు మనం బయట సేవ చేయొచ్చు మనం మన సాధ్యమైన కాడికి మనం వెళ్ళి సేవ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ అంటున్నాడు అవి అవిటి పని అవి చేస్తున్నాయి కాబట్టి మనం కూడా దేవుడు పని చేయాలి దేవుడు మాట మనం వినాలి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతుండో ఆయన మాట చెప్పినట్టు మనం వింటే ముందుకు నడిస్తే దేవుడు తోడై ఉంటాడు దేవుడు మరి ఆయన స్వాత్వికమైన మనసు దీన మనసు మనం కలిగి ముందుకు వెళ్తే దేవుడు మనకి తోడై ఉంటాడు దేవుడు సహాయము చేశాడు కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి చిన్న వాక్యం దేవుడు దీవించను గాక ఆమె స్తోత్రం పరిశుద్ధురా మైమల రాజానికి వందనాల తండ్రి యస్ క్రిస్ రజానికి వందనాల తండ్రి వాక్యం ద్వారా మీరు మా అతను మాట్లాడినావు దేవా నీ స్వాత్వికమైన మనసు మేము కలిగి ఉండాలి దీనమైన మనసు కలిగి మేము ఉండాలా దేవా దేవా మరి మీరాకడ అతి త్వరలో ఉంది రాజా దేవానికి స్తోత్రం మేము తగ్గించుకోవాలా దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి వందన తల్లి మరి ఆకాశంలో నీ మహిమను వివరిస్తున్నాయి దేవా అంతరిక్షం కూడా వాటి పనులు ప్రచురం కాబట్టి పగటికి అది బోధ చేయించున్న దేవా రాత్రికి అది జ్ఞానము తెలుసుచున్నది కాబట్టి మేము దివా మీ పని మేము చేయాలి ఒకళ్ళ ఈ రోజు మేము చేయలేం చేయలేకపోతున్నామేమో దేవా దివా మేము ముందుకు వెళ్ళాలా దేవా మీరే మమ్మల్ని నడిపించండి ఎవరు కాదు దేవా మీరు మమ్మల్ని నడిపించి దివా మీరు మాకు తోడై ఉండి మేము నడిపించి మమ్మల్ని బలంగా వాడుకోండి అందరినీ వాడుకొని దివా స్తోత్రం దేవా నీకు వందనాలు తండీ దివా మీరే ఆత్మకారం జరిగించి అక్క వాక్యం వినాలే వినాలి వాక్యానుసరంగా జీవించాలి మా జీవితంలో మేము దని పాటించాలే ఇతరులకు మేము ప్రకటించాలే అలానే జీవితం మాకు దయచేసి మా ప్రార్థన మీద పా చేర్చుకోమని మీరు మాత్రం మాట్లాడిన దేవని కొందనాలు చేస్తూ ఏసుకృష్ణ అడు వచ్చిన ఆం తండ్రి ఆమెన్ చేసుకుందాం కృపామయ్య సర్వసత్యం సంపూర్ణుడా సర్వోన్నత సర్వాధికారి పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ మహాగణుడ నీకే వందనాలు వందనాలు వందనాలు స్తోతుండు ప్రభ ఇంట మటుకు ఆరాధనలో మీరు ఉన్నందుకు ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నందుకు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు ప్రభ పాటల ద్వారా నేను స్థుతించు చుండగా ప్రభ మా మధ్యన సంచరించిన దేవానికి వందనాలు వందనాలు ఏసయా ఈ రాత్రి కాల సమయం ముందు ప్రభ మేము విజ్ఞాపన ప్రాప్తం చేస్తుండగా ప్రతి ప్రార్థనకు క్షవి అగండిన తండ్రి ప్రతి సమస్యకి జవాబు దయచేవాడవు నీవే తండ్రి ప్రతి వారికి ప్రభ సంపూర్ణ స్వస్థత విడతలు దయచేవాడవు ఏసయానీకే వందనాలు స్తోత్రులునైనా మరి రామ్చంద్ర బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ క్యాన్సర్ విషయంలో అతన్ని ముట్టండి స్వస్థపరచండి నడినతి నుంచి అధికారు వరకు ప్రభ ప్రతి అవయవం ముట్టి బాగు చేసి సంపూర్ణ స్వస్థ దయచేయండి ఏసు అనే బ్రదర్ కూడా ముట్టండి ఆయాసంతో ప్రభ మనోవ్యాధితో బాధపడుతున్నాడు ఏసీ హార్ట్ ప్రాబ్లం నరాల బలహీన బ్రెయిన్ లో ఉన్నటువంటి సమస్యతో బాధపడుతున్నాడు కుటుంబీకులందరూ ఆశలు వదులుకున్నా ఆ బిడ్డ ప్రభ నా తండ్రి మీరు ముట్టండి బిడ్డ ద్వారా కుటుంబానికి కూడా రక్షణ కలిగ చేయండి ఆ సంపూర్ణ ఆరోగ్యం దాయి మంజుల సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన మా భర్త మారాలి ఆ బిడ్డ కూడా రక్షణలోకి రావాలి నేను తెలుసుకోవాలి ప్రభ నా తండ్రి సృష్టికర్తను వాళ్ళ సృష్టికర్తను ప్రభా ఆ జ్ఞానం మీరు కార్యం జరిగించండి ఆ గృహంలో ప్రభ సంపూర్ణ మనశ్శాంతిని ప్రభ తండ్రి సమస్యలన్నింటినీ విడిపించి ఏసియా ఆ బిడ్డలకు విడుదల దయచేయండి బిడ్డ యొక్క గ్రూప్స్ ఎగ్జామ్స్ లో ప్రభ కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభా తండ్రి కుటుంబాన్ని మీరు మళ్ళీ కట్టమని ప్రార్థిస్తున్నాం లేదండి మనోజ్ బ్రదర్ యొక్క స్టమక్ పెయిన్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ప్రార్థిస్తున్నాం నాయన లేకపోతే రెండు కా సిస్టర్ గురించి చెస్ట్ పెయిన్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా కావ్య సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన ప్రభ వీరిలో ఉన్నటువంటి ముట్టండి ప్రభు ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేక రీతిగా మీరు దర్శించమని ప్రభ మీకు అగ్ని అభిషేకం దయచేసి ప్రతి రోగాన్ని కాల్చి ప్రభా బిడ్డలకు సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అతండ్రి ప్రభా కావ్య సిస్టర్ యొక్క హస్బెండ్ కూడా ముట్టండి ఏసీఆర్ బిడ్డలకు కావాల్సిన స్కూల్ సీట్లు ప్రభా మరి వాళ్ళు ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారో అక్కడ మీరు కార్యం జరిగించండి నా తండ్రి ఇంకా ఎంతమంది ప్రభా ప్రార్థనల కోసం రవి చలా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ నా తండ్రి మనోజ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ అనేకులు ప్రభా ప్రార్థనలు కోరుతూ మరి సిస్టర్ రేపు ఉదయం టెస్ట్కెళ్తోంది కాబట్టి సిస్టర్ ప్రభ నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ రావాలా ఏసీఆర్ కార్యం జరిగించండి ప్రభ నీకు సమస్తం సాధ్యం నాయన దురాత్మ సమూహముల నుంచి ప్రభ మమ్మల్ని ప్రత్యేక పరిచి కాపాడి దర్శిస్తున్న దేవుడు బలపరుస్తున్న దేవుడు ప్రభ ఆశ్చర్య కార్యములు చేసి మా జీవితాలలో గొప్ప వెలుగును నింపమని ప్రతి బిడ్డుకు కావాల్సిన నెమ్మదిని దయచేయమని వేసిన అతని శోధనలను జయించే యొక్క శక్తి దయచేయమని నా ప్రభను అతన్ని అంతరిక్షము నీ కార్యములను ప్రభ మా వెల్లడి చేస్తుంది ప్రభ ప్రభు అతన్ని మేము కూడా మీ యొక్క వెల్లడి చేయాలా సాక్షులుగా నిలబెట్టండి ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలను జరిగించమని ఏసయా ప్రతి బిడ్డ యొక్క విశ్వాస పరిమాణం చొప్పున సంపూర్ణ స్వస్థత దయచేయమని కృపలో ప్రభ ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకొని రెక్కల చాట్న భద్రపరచమని మమ్మల్ని వీడవని ఎడబాయిని ఏసయ్య నీకే వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ఏసు పరిచిత నా మమ్మంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ్రాహ్ సాకులు గొప్ప దీవ ఇ పరిశుభ్ర దీవాన్ని స్వతం చేసుకుని విశ్వ ప్రభావ మన వాక్యం మాట్లాడే విశ్వప్రభావ వాక్యం మాకు భద్రపరిచి ఆ వాక్యం నడివే జీవితం మాకు దాని నా దీవానికి ప్రభావ పొందాలి విశ్వ ప్రభావించాకని మీ త్రిపుల జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ ప్రభావ కిడ్నీ హార్ట్ అన్ని అవాయిల ప్రభావ మీ యొక్క జీవ మొక్కలు కళ్ళు దాకా అన్ని అవాయిలు మంచి ఫంక్షన్ కలగాల బ్రమంస్ పొందారా సంపూర్ణ ప్రభావ అనారోగ్య విడిపించి మీ స్వస్థపరచండి స్వస్థపరిచ యువను ప్రభావ స్వస్థపరచని కావ్యస్థలు విశ్వాసం అధికం చేయండి నీ బలంగా ఆత్మశక్తితో బలంతో నింపి జ్ఞానంతో నింపి కుటుంబంలో కష్టం నష్టం కి పిల్లలు చూడండి జ్ఞానంతో నింపి అన్ని టెస్ట్ నార్మల్ రావాలి సుప్రభ అలా నియన్ ఆదివానికి సృతం కుటుంబంలో ప్రభావ ఏం కావాలో సహాయం చేయండి కనిచేయండి దేవా సైతాన్ని సిగ్గు కలిగి తీసేస్తారు విజయం దయచని నా ప్రభావాన్ని పొందాలి సుప్రభాదారు బ్రహ్మటం తాకని స్వస్థపరిచని ఆరోగ్యం దయచేయండి అలా నియన్ సంపన విడిపించమని ప్రార్థం దైవానికి శ్రోతం ఒకసారి మీరు దర్శించి మీ గాయాల ధర బలపరిచి స్వస్థపరిచి ఆ కుటుంబీ రక్షణ దచ్చని నా ప్రభాని స్తోత్రం చేస్తాం అలాని ఆ మంజుల స్థలమూర్తి జ్ఞానదని సరస్వతం తన భార్య భర్తల శాంతి సమాధానం ప్రేమ సెలవులో ప్రేమ నింపి అలా అనాది అని కావాలని సహాయం చేస్త సరస్వతం నడిపించి కష్టం నచ్చుకి సైతానికి లైవ్ పరిచిస్తాం నాదం విజ్ఞానం నుంచి విడిపించి స్వస్థత ఆరోగ్యం దని మంచి ఉద్యోగం దాన్ని ఇస్తే సార్ విభ్రమ సేవలో వాడుకోండి నా దివా రేణుకో ముట్టని తాకండి అలాదివ చూముట్టని తాకండి చౌముట్టని తాకండి ఆటో ప్రభా వీక్నెస్ పోవాలా ప్రభా మీరే కార్యం చేసి సంపూర్ణ స్వస్థత వేసుకొని ప్రకటించడం అలాదివా ఇంతవరకు కాపాడిన విషయం ఇంత ముందు వాక్యం ధ్యానం చేయాలా విజ్ఞాన ప్రార్థ చేయాలా నా దీవానికి శ్రోతం విశేషం ఏర్పట్టేసి నా దీవానికి శ్రోతం చేసిన నా ప్రభా బ్రదర్ చెప్పిన రవి మనతో దీని పరి చెప్పిన పేరు పేరు మీరు కుటుంబం దర్శించని మీరు మాట్లాడండి అచింత మీద వేసుకునే శుప్రభ అందరి జీవితంలో ప్రభా అలాగే చీకటికరాలు వెలుగు కలిగి అంత కుటుంబం రక్షణ దయచేసి చెప్పిన సుప్రభ చింత నా మీదేమన్నారు అలా అంతా మీకు అప వాళ్ళ జీవితంలోకి ఆశ్చర్యకరం చేసేసి గొప్ప శాక్తిని దానిస్తున్నాం ప్రాస్వామి అన్నా మీరు ప్రార్థించి ఆశీర్వాదం